ఇవ మర్చిపోయాను ఈ దేహాల్లో మార్పు ఉంది తప్ప నేనులో మార్పు లేదు ఆ దేహమునందు నేను తరువాత దేహమునందు నేను మధ్య వయస్సులో దేహమునందు నేను ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో ఉన్న దేహము శిథిలమై ఉన్నది ఎంతకాలం ఉంటుంది అలాగప్పుడు ఫ్యాను మేము చిన్నప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం ఫ్యాన్ ఇంకా తిరుగుతుందంటే ఎలా ఉంటుంది అది కట్టకట్లాడిపోతూ తిరుగుతుంది ఎప్పుడో ఉన్న వస్తువులు ఎలా ఉంటాయి ఓల్డ్ అంబాసిడర్ కార్ ఎగ్జాంపుల్ మీకు చెప్పనే చెప్తాను ఈ దేహం ఆ కానీ నేను దేహము కాదు నేను దేహమునందు ఉండువాడను దేహీ దేహీ దేహ సో ది బాడీ అండ్ ది ఎంబాడీడ్ అంట దేహ అంటే బాడీ దేహీ అంటే దేహమునందు ఉండువాడు చూడండి రెండు ఒకే స్థాయికి చెందినవి కావు రెండు వేర్వేరు స్థాయిలకు చెందినవి దేహము పుట్టి నశించేది అనేకములైన మార్పులకి చేర్పులకి గురి అవుతూ ఉంటుంది సరే అసలు దేహి పుట్టదు నశించదు పుట్టడానికి ముందు దేహి ఉన్నాడా ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను మీరు పుట్టడానికి ముందు మీరు ఉన్నారా లేడా ఉన్నారు కదా అప్పుడు మీరు ఎలా ఉన్నారు మీరు పుట్టడానికి ముందు మీరు ఎలా ఉన్నారు ఏ దైవి ఉన్నారు వాట్ వర్ యూ బిఫోర్ యువర్ బాక్ వాట్ ఎవర్ యూ తెలియదగ్గ విషయం మీరు పుట్టడానికి ముందు వాట్ ఎవర్ యూ వెరీ ఇంట్రెస్టింగ్ చిత్రం ఏంటంటే మీరు పుట్టడానికి ముందు మీరు ఉన్నారు కానీ ఇప్పుడు మీరు ఏదో అది ఏది కాకుండా ఉన్నారు పొల్లడి కుట్టడానికి ముందంటే మరీ ఊహాలోకి వెళ్ళిపోయినట్టయి బాల్యంలో మీరు ఉన్నారు కదా ఆ దేహంలో బాల్య దేహంలో ఉన్నారు కదా అప్పుడు మీరు ఇప్పుడున్న మీరు అప్పుడున్న మీరు సో ఆ నేను అనేటువంటి అనుభవం సమానంగా ఉన్నప్పటికీ దేహంలో ఎంతతో మార్పులు వచ్చాయి ఆ నేను అలా కంటిన్యూ అవుతాను నేనులో మార్పు ఏది లేదు కానీ దేహం మారిపోతూ ఉన్నది పొల్లడి నేను కొంచెం శాఖస్థంగా చెప్పిందే చెప్తున్నాను కనుక దేహము దేహి ఒకే స్థాయికి చెంది ఉండవు దేహము యొక్క స్థాయి వేరు దేహి యొక్క స్థాయి వేరు దేహము పుట్టి గిట్టేది దేహికి పుట్టుక లేదు గిట్టుక లేదు కాబట్టి రెండింటినీ కలిపేసేయకపోవడము మట్టిని పంచదాన్ని కలిపేకూడదు విడివిడిగా చెబటాలి సో కాబట్టి ఆ దేహమును తెలుసుకుంటూ ఉండాలి ఇది చాలా ప్రాక్టికల్ కూడా మీరు దేహాన్ని ఎలాగ పరిశీలిస్తూ ఉంటే దేహం మీద మమకారం తగ్గిపోతుంది అందరి మమకారం తగ్గిపోతుంది తగ్గిపోయి మీలో ఒక రకమైన వైరాగ్యం బయలుదేరుతుంది ఆ వైరాగ్యాన్ని బట్టి వివేకము వైరాగ్యము వైరాగ్యాన్ని బట్టి మీకు ఒక కొత్త ధైర్యం వస్తుంది లేకపోతే దేహమే నేను అనుకుంటే అలా బితుకు బితుకు మంటూ ఆ దేహం యొక్క బాగోగులు మంచి చెడుల గురించి బెంగ పెట్టుకుని మనుషులు జీవిస్తూ ఉంటారు అలా జీవించకూడదు దేహము నేను కాదు దేహము నశించినా నేను నశించను అని ఎప్పటికప్పుడు తనకి తాను గుర్తు చేసుకుంటూ ఆ విధంగానే మనం జీవించాల్సి ఉంటుంది దేహము దానిలో వచ్చే సకలములైన మార్పులు దాని ఎందు ఘటిల్లే సకలములైన క్రియలు ఇవన్నీ కూడా ప్రకృతిలో అంతర్గతములు ఇవన్నీ క్షేత్రము అంటే ప్రకృతిలో అంతర్గతం ఇవి పురుషుడు అంటే క్షేత్రమును తెలుసుకుంటూ ఉంటే చేతనులకు వీటితోటి సాక్షాత్ సంబంధము లేనే లేదు దేహము ప్రకృతి నియమములకు లోబడి ప్రవర్తిల్లుతో ఉంటుంది సరే అది సాక్షి చైతన్యం ఉన్నదే అది ప్రకృతి నియమములకు అతీతముగా ఉండును దూరం పెడితే నా కంఠానికి శ్రమైపోతుంది సార్ మీరు దూరం పెడితే నేను దగ్గరికి లాసుకుంటా ఇప్పుడు బాగా వినపడుతోంది కదా జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ మీరు సౌండ్ పెంచితే మళ్ళీ భూమి అని మళ్ళీ శబ్దం చేస్తుంది అలా ఉన్నా ఇప్పుడు అంత బాగా వినపడుతోందా క్లారిటీ ఉందా ఓకే జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ ఇకపోతే ఈ దేహము మనస్సు జ్ఞానము ఆత్మ చైతన్యము మూడు ఉన్నాయి దేహము మనస్సు ఆ రెండు కలిసి ప్రకృతి అనబడుతుంది ఆ ఎరుక తెలివి అది పురుష పురుషుడు అంటారు దానికి ఆత్మ అని అంటారు కాబట్టి దేహము మనస్సు ఆత్మ ఈ మూడింటిని వివిక్తముగా అంటే వేరువేరుగా తేడాగా చూడడం అభ్యాసం చేయాలి ఇది అగరబత్తి ఉన్నటువంటి దేవుడి దగ్గర అగరబత్తి వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారు ఆయనకు పాపం దుర్వాసనతోటి ఉన్నాడు ముక్కు అంతా ఇబ్బంది పడుతున్నాడని వెలిగిస్తారా దేవుడికి అలాగేం కలిగిస్తారు కదా దేవుడికి మీరు వేసి ధూపం అక్కర్లేదు కదా ఆ ధూపం ఎందుకు కలిగిస్తారంటే దాంట్లో ఒక సింబాలిజం ఉన్నది ముందు మన ఉన్న వాతావరణంలో ఏమైనా కాలుష్యం ఉంటే ఈ ధూపం శుద్ధి చేస్తుంది మనకి ఆ ధూపం మనకే లభిస్తుంది అది ఒక ప్రయోజనం మనకి తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా దేహము మనస్సు అగర్బత్తి పొగ అగరబత్తి దేహం దాని నుంచి వచ్చే పొగ మనస్సు పొగ అంటే మనస్సులాగే ఉంటుంది కదా మీరు అగరబత్తి కాదు ఆ పొగ కాదు ఆ గ్లో గురించి చూసారా నిప్పు అది మీరు దట్ ఈస్ వాట్ వా గ్లో దట్ ఈజ్ వాటర్ వా సో అగరబత్తకి నిప్పును వెలిగించి అతికించినప్పుడు పొగ వస్తుంది ఆ పొగే మనస్సు దానిలోని నిప్పు నీవు ఆ నిప్పు కేవలం ఈ పొగ ఈ అగరబత్తికి చెందినదై ఉంటుంది ఆ పొగకి ఆ అగరబత్తికి సంబంధం అలాగే ఆ దేహానికి ఆ మనస్సుకి సంబంధం ఆ దేహంలో ఉండే మనస్సు అది అది రెండు వేర్వేరుగా ఉంటాయి మరో దేహంలో మనస్సు ఇంకోలా ఉంటుంది దేహంలో మనస్సు మరోలా ఒకడు యజ్ఞం చేసిన దేహం ఆ యజ్ఞం చేసిన మనస్సు ఇంకొకడు మర్డర్ చేసిన దేహం అయితే కొన్ని క్రిమినల్ నేర నేర చర్యలు చేసిన దేహము దానికి సంబంధించిన మనస్సు అలాగే ప్రొఫెసర్ గారి దేహము ఆ దేహముకు చెందిన మనస్సు తర్వాత చదువు సంఖ్యా చదువు లేని వాటి దేహము వాడికి చెందిన మనస్సు ఇవన్నీ భిన్న భిన్నములలో ఉంటాయి కానీ అగరబత్తులు కోటి అగరబత్తులు ఉన్నా కూడా వాటి విన్నులేదు ఎక్కువ కఠినాయి నిప్పు వేరువేరుగా ఉండదు నిప్పు ఒక్కటి అదేవిధంగా దేహము మనస్సు అగరబత్తి పొగ వంటివి కానీ ఆ నిప్పు ఉన్నది చూసారా అది ఏ ఆత్మ చైతన్య ఆ నిప్పు నేను నిప్పు పుట్టదు అగరబత్తి వెలిగించినప్పుడు నిప్పు పుట్టదు నిప్పు మహాగ్నిగా అది ప్రకృతిలో భాగంగా అదే సృష్టిలో భాగంగా ఉంటుంది మహాగ్ని నిప్పు ప్రకటమవుతుంది తప్ప పుట్టదు అలాగే అట్లానే అగరబత్తి పుడుతుంది పొగ పుడుతుంది నిప్పు నిత్యంగా ఉంటుంది కానీ అగరబత్తి వెలిగించినప్పుడే నిప్పు మీకు కనబడుతుంది లేకపోతే కనపడ ఉంటుంది ఇదంతా నిప్పు ఉంటుంది నిప్పుంటే వేడి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటుంది మీరు అగ్గిపొల గీస్తే అది ప్రకటమవుతుంది సో అలాగే ఒక దేహము మనస్సు ఉన్నప్పుడు ఆత్మ చైతన్యమా దాని ఎందు ప్రతిఫలిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఆ నిప్పు వంటి ఇప్పుడు దేహము మనస్సు ఆత్మ రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి కదా ఇప్పుడు మనస్సులో ఉండే కీ అంతా కూడా ఆ కిటుకు అంతా మనస్సులో ఉంది ఇంగ్లీష్లో కీ అంతా తెలుగులో కిటుకు ఆ సమానార్థక పదాలు కాదు మొత్తానికి అదే స్పిరిట్ అదే మీనింగ్ అదే వస్తుంది ఆ కిటుకు ఉంటుంది ఇప్పుడు మనస్సు జనుల యొక్క మనస్సు చాలా స్థూలంగా ఉంటుంది ఉంటుందంటే తెలుగులో బండగా ఉంటుందండి బండ అంటే ఏమీ సూక్ష్మంగా తెలుసుకునే సామర్థ్యం ఉండదు బండా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంతా అడిగారనుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంతని అడిగితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్తాడు వాడు బండా అని అంటాడు తెలిసిందండి వాడు బండా కాదురా ఏ స్క్వేర్ అంటే అలా ఎందుకు ఉంటుంది ఏ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ ఆ స్క్వేర్ ఏకి పెట్టి బీకి పెట్టి అయిపోయా ఇంకా ఈ టూ ఏబీ ఎక్కడి నుంచి వచ్చింది అని వాడికి అర్థం కాదు వాడు బీఎస్సీ పాస్ అయిపోయినా వాడికి ఆ డౌట్ అలాగే ఉండిపోతుంది బండం స్థూల బుద్ధి సో ఆ విధంగానే దేహము మనస్సు ఆత్మ ఉంటుంది ఈ మనస్సు ఏం చేస్తుంది స్థూల బుద్ధి కదా స్థూలము అంటే సూక్ష్మమైనటువంటి ట్రైనింగ్ దానికి లేదు ఆ వివేకము దానికి లేదు శ్రవణాదులు లేకపోవడం చేత ఆ దేహము తాను అనుకుంటుంది ఆ మనస్సు వెళ్ళి దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతుంది అదే శ్రవణం చేసి వివేకాన్ని బాగా అభ్యాసం చేసిన వాడు వాడి మనస్సు ఎలా ఉంటుంది ఇటు దేహంతో మమేకము కాదు దేహంతో తాదాత్మ్యాన్ని చెందడు ఆ మనస్సు వెళ్ళి ఆ చైతన్య రూపమైన ఆత్మయందు నిలిచి ఉంటుంది దాన్ని సాక్షి భావము అంట మనస్సు దేహంతో మమేకమైతే దేహాభిమానము ఆ మనస్సు ఆత్మయందు విలీనమైతే సాక్షి భావము ఆ సాక్షిగా నిలిచి ఉంటుంది మనస్సు దేహ సాక్షిగా నిలిచి ఉంటుంది ఆత్మ ఎందు విలీనమైన సందర్భంలో ఆ దేహ సాక్షి అయిన క్షేత్రజ్ఞుడు అని పేరు అలా మీరు దేహ సాక్షిగా నిలిచి ఉన్నప్పుడు దేహ సాక్షిగా నిలిచి ఉంటా అంటే దేహము కాదు కాదు అని అని తెలుసుకుంటూ ఉండడమే దేహాన్ని సాక్షిగా దర్శిస్తున్నారంటే ఇంకా దేహము నేను అనేటువంటి అభిమానము ఉండదు ఆ విధంగా ఉన్నప్పుడు దేహము తన పని తాను చేసుకుంటూ దేహానికి నష్టం కలుగుతుందేమో సాక్షిగా మనం అయిపోతే దేహానికి హాని కలుగుతుందేమో అని భయపడకూడదు దేహానికి హాని కలగదు నిజానికి దేహానికి హాని ఎప్పుడు కలుగుతుందో చెప్పంటారా నేనే దేహము అని మీరు దేహంతో మమేకమై ఆ దేహము యొక్క మంచి చెడుల గురించి బెంగబెట్టుకుని దాని క్షేమం గురించి బెంగబెట్టుకుని వీణి వాణ్ణి నేను ఎంతకాలం బతుకుతానంటావు అని ఆ జాతకాలు పట్టుకుని వాళ్ళు అడుగుతూ ఉన్నాను నేను ఎంతకాలం బతుకుతానండి అని ఆ దేహాభిమానం కర్రడు దేహాభిమానము కలిగి ఉండి ఏమండి ఈ నా నాకు జిండు సరిగ్గా కొట్టుకోవట్లేదు నా జాతకంలో గ్రహం ఏదైనా తేడా ఉందా అని అడుగుతాడు వీడు ముందు జిల్ సరిగ్గా కొట్టుకోవట్లేదు గ్రహం ఏదైనా తేడా ఉందా అంటే వాడు ఏం చెప్తాడు ఒక గ్రహం కాదు మూడు గ్రహాలు తేడా ఉన్నాయని చెప్తాడు ఇంకేం వాడికి అదే కనుక వాట్ హీ వాంట్స్ టు సీ హీ సీస్ అండ్ వాట్ యూ వాంట్ టు బిలీవ్ యూ బిలీవ్ యు ఆర్ నాట్ అండర్స్టాండి యూ దీస్ ఆర్ వె మ్యాటర్స్ ఆఫ్ లైఫ్ సో వెయిటీ మ్యాటర్స్ ఆఫ్ లైఫ్ని అది తీక్ష్ణమైన బుద్ధితో నిశ్చితంగా పరిశీలించాల్సింది పోయి మూర్ఖంగా అంధవిశ్వాసాల్లో పడిపోతే జీవితాలు వ్యర్థమవుతాయి అలాంటి పొరపాటు చేయకూడదు కాబట్టి దేహము ఎడల అటువంటి వెర్రి అభిమానం పెట్టుకుంటే దాని కారణంగా దేహము యొక్క ఆరోగ్యం చెడిపోతుంది మీరు దేహం గురించి మీ గుండెకాయ గురించి బెంగ పెట్టుకుంటే ఆ బెంగ కారణంగానే గుండె చెడిపోతుంది లేకపోతే దాని పరిమితం చేసుకుంటూ పోతుంది ఎప్పటికైనా ఆగిపోయే గుండె అదేమి శాశ్వతం కానే కాదు కాబట్టి ఇప్పుడు ఇంజన్ ఆగిపోతుంది ఇంజన్ బాగా తిరుగుతోంది ఆగిపోయే ముందు ఏమవుతుంది స్పటనక స్పటం పడపడబట్ పడపొట్టుబడి అది మధ్యలో ఆగిన తర్వాత ఆగిపోతుంది అంటే ఈ గుండె కూడా అలాగే ఇట్ హ్యాస్ టు స్టాప్ వన్ డే ఆగిపోయే ముందు కొంచెం ఇటువంటి గడపడి చేసి ఆగిపోతుంది గొడవలు అయిపోతున్నావు పని అయిపోతుంది ఇంకంత భిక్ష అది వ్యవస్థ చేసుకోక యూఆర్ ఫ్రీ అలాగేంటి ఒక ఇండిఫరెన్స్ ఒక జనరస్ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇండిఫరెన్స్ టువర్డ్స్ బాడీ షుడ్ బి డే లేకపోతే మీరు జీవితంలో చాలా దుఃఖాన్ని అనుభవిస్త అనుభవించాల్సి ఉంటుంది శరీర దుఃఖము పది మానస పీడ తొంభై శాతము ఉంటాయి రివర్స్ చెప్పాలి శరీర పీడ పది మానస దుఃఖము తొంభై శాతము అలా ఉండకూడదు నేను డాక్టర్ గారిని అడిగారు ఆయన సర్జను కోస్తూ ఉంటాడు రోజు మూడు నాలుగు కోస్తూ ఉంటాడు ఎప్పుడు ఒకే రకం సర్జరీలు చేస్తారు ఈ స్పెషలిస్టులు వాడికి ఆ పక్కనే ఉన్నది తెలియదు ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు అనుకోండి హార్ట్ పక్కనే లంగ్ ఉంటుంది ఆ లంగ్ గురించి వాడికి ఏమీ తెలియదు అసలు ఇది ఏంటి అని అడిగినా మీరు ఆశారు స్పెషలైజేషన్ అంటే అలా ఉంటుంది స్పెషలైజేషన్కి ఒక డెఫినేషన్ ఇచ్చారు స్పెషలైజేషన్ మీన్స్ నోయింగ్ మోర్ and more about less and less so that you know everything about nothing and satka definition cheppalu but veer emlo navvaled nachey untaru he knows more and more about less and less so that ultimately he knows everything about nothing that is the specialization స్పెషలైజేషన్ అంటే అలా ఉంటుంది సో హీ నోస్ మోర్ అండ్ మోర్ అబౌట్ హార్ట్ సో దట్ హీ డజన్ నో ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్ అల్స్ ఆ పక్కనే లంగ్ కొంచెం కష్టంగా ఉందంటే నాకు తెలియదు ఇంకొకటి డిగ్రీకి పోమంటాడు ఆ రకంగా ఆ సర్జర్ ఒక ఆయన ఉన్నారు ఆయన రోజు రెండు మూడు సర్జరీలు చేస్తూ ఉంటారు నాకు కావలసిన మిత్రుడు ఆయన ఆయన నేను అడిగారు కాబట్టి మీరు ఇన్ని సర్జరీలు చేస్తారు కదా ఒకే రకం వ్యాధిని రోజు మూడు నాలుగు కోస్తూ ఉంటారు మీరు ఒకే రకం వ్యాధి మోడార్లస్ సేమ్ సో ఈ పేషెంట్స్లో డిఫరెన్సెస్ ఉంటాయా అని నేను ఉంటాయని చెప్పారు ఏమిటో కొంచెం నాకు మనం చేయండి అంటాయని వెర్రి అభిమానం పెట్టుకుని నేను చచ్చిపోతానేమో ఈ సర్జరీ వల్ల నాకు సర్జరీ అవుతుందో అవ్వదో అని బెంగ పెట్టుకున్నవాడు వాడి క్యూర్ మామూలు కంటే రెట్టింపు టైం పడుతుంది వాడు ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు అలా కాకుండా ఆ శివుణ్ణి నమ్ముకున్నాము ఆ శివుడు శివుని ఆజ్ఞలేనిదే చే కొట్టదు ఆ శివుడు ఎలా నిర్ణయిస్తే అదే నాకు అంగీకారము సరే డాక్టర్ చేతిలో పెట్టాము వైద్యం నారాయణం హరిహరయో దండం పెట్టి ఏది లభిస్తే దాన్ని స్వీకరిద్దాము అని చెప్పేసి ఆ రకమైన వైరాగ్యము తర్వాత వివేకము గలవాడికి తొందరగా ఆరోగ్యం కుదుట వాడు చాలా తక్కువ దుఃఖాన్ని అనుభవిస్తారు ఎంతో కొంత దుఃఖం అందరికీ తప్పదు చూసారా దేహాభిమానము ఎంత చెడ్డదో మీరు గమనించారా కాబట్టి ఈ శ్లోకము మహానంతరం వంటి శ్లోకం ఇది దీంట్లో చెప్పేది ఏమిటంటే చూడవయా నేను దేహము భ్రమ నుంచి నువ్వు బయటపడిపోవు నువ్వు అలా వద్దు అలా జీవించొద్దు నువ్వేం చేస్తావంటే దేహము క్షేత్రము అని తెలుసుకో మరి నేనెవరు నేను ఆ దేహమును తెలుసుకునేటువంటి క్షేత్రజ్ఞుడను శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఎవరు చెప్పబోతున్నాడో తెలుసిన జ్ఞానము అంటే లోకంలో జ్ఞానము అంటే అనేక అభిప్రాయాలు ఉన్నాయి ఎవళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి జ్ఞానం అంటే ఇది అది అని ఏవేవో భావాలు ఉన్నాయి నన్ను అడిగితే చెప్పబోతున్నాడు నన్ను ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేవి వివిక్తముగా తెలియటయే జ్ఞానము అని చెప్పబోతున్నాడు కాబట్టి ఈ వివేక జ్ఞానము చాలా ముఖ్యమైనది మనం భాష్యం చూస్తూ ఉన్నాము సో ఇతి శబ్ద ఏవం శబ్దము అది ఇంటర్మూన్లో వచ్చిందే మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ ఇత్యింది కదా రెండో ఇతి సో మనం ఎంతవరకు చూసేమో అంటే విభాగశ తమ వేదితారం రాహు కథయంతి క్షేత్రజ్ఞ ఇది నేను మీచేట ఒక మెడిటేషన్ చేపిస్తా ఆ భాష్య పంక్తి ఆధారంగా ఓ మెడిటేషన్ చేస్తూ ఉంటాం ఆయన ఏమంటున్నారంటే ఔపదేశికము అంటే ఉపదేశంలో దేహమును విభాగముగా అంటే ఒక అవయవం తర్వాత ఒక అవయవాన్ని అలా చూస్తూ ఫోకస్ చేసి చూడడం సాక్షిగా దర్శించుతా అలా చేసినట్లయితే ఇందాక మీకు నేను మనం చేశాను చూడండి బ్యాటరీ లైట్ వేసి మంచి పవర్ఫుల్ బ్యాటరీ లైట్ వేసి ఏదైనా ఒక వస్తువును చూస్తే ఆ వస్తువులో ఉన్నటువంటి సూక్ష్మములైన విషయాలు కూడా మనకు బాగా తెలుస్తాయి ఆ విధంగా మెడిటేషన్లో దేహంలో విభాగశ శంకరులు చెప్పినట్టుగా వేదనైన విషయీక విభాగశ అంటున్నారు అంటే ఒక అవయవం తర్వాత ఒక అవయవాన్ని తెలుసుకొనుట ద్వారా తెలియటం ద్వారా అబ్జెక్టిఫై చేయుట విషయీకరవుతు అంటే టు అబ్జెక్టిఫై ఇట్ దాన్ని దృశ్యములు దృశ్యములు దృశ్యముగా తెలియట ఆ విధంగా ద్వారా మీరు దేహమునకు నాకు ఆ తేడాను ఆ వివేకాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోగలుగుతారు అది ఒక ఒక పూటాతో మీరు చిరకాలము శ్రవణము అది చేయన్నో ప్రశ్నడుగుతాను కాబట్టి మనం వేదాంతం వింటాం కదా గంట సేపు వేదాంతం వింటాం వెళ్ళినప్పుడు చాలా వైరాగ్యంగా అనిపిస్తుంది చాలా విరక్తి కలుగుతుంది జగత్తు మిథ్యాన్ని తెలుస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ మామూలు అయిపోతాం సంసారంలో భాగం అయిపోతాం దేనికి కారణం ఏమిటి రాగద్వేషాలు దృఢంగా ఉంటాయే కారణము అయితే మన రాగద్వేషాలు పలచబడే ఉపాయం ఏమి అంటే మీరు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ సత్సంగము తర్వాత విరక్త జీవనము సత్సంగాన్ని బాగా అనుభవంలో తెచ్చుకోవాలి సత్సంగంలోనే ఉండాలి సత్సంగాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు లౌకికమైన విషయాల్లో తల దూర్చనే రాదు ఏదో అత్యవసరమైన గృహస్థ ధర్మాన్ని అనుసరించి జీవితానికి కొంత లౌకిక వ్యవహారము తప్పనిసరి కనుక ఆ మేరకు లౌకిక వ్యవహారాలను నిర్వహించుకుంటూ ఆ మిగిలిన సమయాన్ని తక్కువలో తక్కువ లౌకికమైన విషయములపై మనస్సును ప్రసరింపజేసి మిగిలిన శక్తిని యుక్తిని కూడా కేవలము ఆధ్యాత్మిక అధ్యయనము శ్రవణము మననము నిరుధ్యాసనములపై నీరు పెట్టుట సమయమును వెచ్చుట సత్సంగములకు అత్యధిక ప్రాముఖ్యమును జీవితంలో ఇచ్చి సత్సంగము యొక్క అవకాశాన్ని విడిచిపెట్టకుండాట ఆ అవకాశం లభించడమే కష్టం ఈ రోజుల్లో సత్సంగం అనేది లభించడమే కష్టం ఎంతసేపు కాకమ్మ కబుర్లు అంటారు అలా అంటారు ఏ రకమైన విలువ లేని కబుర్లు మీకు వినపడతాయి తప్పిస్తే ఏదో అర్థం అర్థం లేని భావజాలాన్ని లోకంలో ప్రచారం చేయటము భయాల్ని నిర్మాణం చేయటము అంధవిశ్వాసాలని ప్రచారం చేయటము అలాంటి వాతావరణం మీకు కనపడుతుంది తప్పిస్తే ఆ తత్వాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని లోతుగా పరిశీలనకు పెట్టేటువంటి సందర్భము దాని సత్సంగము అటువంటివి చాలా అరుదుగా ఉంటాయి అవి ఉండడమే అరుదు అరుదుగా ఉన్నదాన్ని పట్టుకోకుండా మీరేమో లౌకిక వ్యవహారాల్లో చోట్ల సంచారం చేస్తూ వాటిల్లో తలదూరుస్తూ అప్పుడప్పుడు అమావాస్య నాడు ఒకసారి పొన్నమి నాడు ఒకసారి వేదాలతో శ్రవణం చేశారనుకోండి మీకు అది ఎలా ఉంటుందంటే దానివల్ల ఆ రాగద్వేషాలు కలసపడాలి అవి అలా దృఢంగా వెళ్ళిపోతాయి కాబట్టి మీరే దాన్ని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది మేము ఒక్క సంగతి నిశ్చయించుకోవాలి ఈ జగత్తు ఈ జగద్ వ్యవహారము ఇదంతా కూడా నకించి అదంతా కూడా ఏమీ విలువ ఉన్నది కాదు దాంట్లో సత్యము సుపరాము లేదు అదంతా కూడా హుళక్కి హుళక్కి అంటే కుచిబీ నహిత కుచుబీ నహి కాబట్టి దాని ఎడల మనం ఎక్కువ ఫోకస్ పెట్టరాదు అనే నిశ్చయం మీరు చేసుకుని దానికి అనుగుణంగా జీవితాన్ని నడుపుతూ ఉంటే మీకు అది బాగా అనుభవానికి వచ్చింది సరిగ్గా అదేవిధంగా దేహము వేడలా కూడా ఇటువంటి అభిమానాన్ని తిరస్కరించి మనం ముందుకు సాగాల్సి ఉంటుంది ఆ చిన్న మెడిటేషను ఈవేళ క్లాసులోనే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది క్లాస్లో నేను ఐ విల్ కండక్ట్ ద స్మాల్ గైడెడ్ మెడిటేషన్ ఇప్పుడు ఏం చేద్దామంటే అష భాష్యాన్ని ఫినిష్ చేసేద్దాం ఇతి శబ్ద ఏవం శబ్ద పదార్థక ఏవ పూర్వవత్ ఈ శ్లోకంలో ఇతి శబ్దము రెండుసార్లు వచ్చింది మీకు అనిపించచ్చు పోలేవండి ఏదో ఇతి ఒకసారి వచ్చిందో రెండుసార్లు వచ్చిందో ముందుకు వెళ్ళండి అని మీరు అనుకోవచ్చు ఎందుకు ఇతి గురించి అంతలా సాధిస్తారు మీకెందుకు అని మీరు అనుకోవచ్చు కానీ మరి భాష్యకారులు అలా అనుకోరు ఆయన ఆ కూడా చక్కగా వ్యాఖ్యానం చేసే ముందుకు వెళ్తారు కాబట్టి కొంచెం మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది నేను ముందే మనం ఇచ్చేసి ఆ అధ్యాయం మొదట్లోనే మీరు చాలా ఓపిక పట్టాలి ఇంకా రెండో శ్లోకం నుంచి మొదలుపెట్టి మీ ఓపికకి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది చాలా ఓపిక పట్టాలి కంగారు పడాలి సో మొదటి మొదటి ఇతి మొదటి భాగంలో మొదటి స్పార్ధ భాగంలో క్షేత్రం ఇతి అధిధీయతే క్షేత్రము అని చెప్పబడును అక్కడ ఇటీకి అర్థం ఏమిటంటే ఎవండి వీడి పేరేమిటండి వీడి పేరా వీడి పేరు దేవదత్తుడు అనండి ఒకసారి దేవదత్తుడు అనమ్మా దేవదత్తుడు అన్నావు కదా అలా అలాగే పిలుస్తారు వీళ్ళని అని ఇది అంటే అర్థం అలాగే ఈ దేహము నాకు క్షేత్రము అని పిలుస్తారు సో చూడు దేహం కేసు ఇది క్షే ఇది నేను అని అన్నం మానేసే స్టాప్ ఇట్ డోంట్ సే మీ డోంట్ ఈ దేహము అన్నీ అని అనుకోవడం ఓ మహాత్ముడిని ఆయన ఎక్కడి నుంచో ఫస్ట్ అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు అడిగితే ఇప్పుడు అయ్యా మాకు ఏదైనా తత్వాన్ని బోధించండి అని చెప్తే సరిపడుతుంది కదా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనవసరం మీరు మధ్యాహ్నం భోజ ఎక్కడ చేశారు ఇలాంటి సమాచారం అనవసరం ఆయన అడిగారు అడిగితే ఆయన చెప్పారు మాస్కో నుంచి వస్తున్నారు అవయ్యి అడిగిన వాడు చెల్లబుచ్చుకున్నాడు వాటి విద్యవంతడు ఆయన మాస్కో రావడం ఏమిటండి అది అది సత్యం అవ్వడానికి అవకాశం లేదు కదా అంటే ఆయన ఏదో వెటకారం చేశారని అనుకోవాల్సి ఉంటుంది ఊరుకున్నాడు అయిపోయింది ఈ లోపల ఇంకో గాయలు వచ్చాడు స్వచ్ఛంగానే అంటే మహాత్ముడు ముందొచ్చి కూర్చుంటాడు ఆ తర్వాత భక్తుడు సవకాశంగా వస్తూ ఉంటారు అమ్మా తర్వాత సో ఇంకో వచ్చాడు మహాత్మా చాలా సంతోషంగా మనం చూస్తే అనుభవం అయింది అంటే వేళ వచ్చారంటే గంట ఎన్ని వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు అడిగాడు అడిగేపప్పటికీ ఈసారి న్యూయార్క్ నుంచి వచ్చారు అప్పుడు అక్కడ ఉన్న భక్తుల్లో ఒకటి లేచి అయ్యా అలా చెప్పడంలో మీ అభిప్రాయం ఏమి అని అడిగాడు సత్సంగ ఇది సత్సంగ క్వశ్చన్ ఒకసారి మాస్కో అన్నారు ఒకసారి న్యూయార్క్ అన్నారు అలా ఇల్లు తేడాగా చెప్పారు మేము తెలుసుకోవచ్చున్నా అని ఎందుకంటే మీరు ఏదో మనస్సులో ఉండి చెప్పుంటారు అదేమిటో నేను తెలుసుకోవచ్చున్నా అంటే దీంట్లో రహస్యమే ఉంటుంది ఆయన అన్నారు సరైన ప్రశ్నకి సరైన సమాధానం ఉండాలి తప్ప అయోగ్యమైన ప్రశ్నకి సమాధానం యోగ్యంగా ఉండక్కర్లేదు అని చెప్పారు ప్రశ్న అయోగ్యమైనప్పుడు దానికి యోగ్యత లేని ప్రశ్న అంటే ఏమిటండి అని అడిగారు అంటే దేహమే నేనైతే ఎక్కడి నుంచో రావడం అనేది ఉంటుంది దేహము నేనైతే ఎక్కడి నుంచో రావడము అనేది ఉంటుంది అవునండి దేహము నేను కాదు నేను దేహిని దేహమునందు ఉండువాడము దేహం ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఎక్కడున్నాను దేహమునందు ఉన్నాను దేహము హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు ఎక్కడున్నాను నేను దేహమునందు ఉన్నా మధ్యలో దేహము రైల్లో ప్రస ప్రయాణం చేస్తుంది కానీ నేనెక్కడున్నాను దేహంలో ఉన్నా కాబట్టి నేను సర్వదా దేహమునందే ఉన్నాను దేహమే ఇట్నించటో అట్నిచ్చటూ తిరుగుతోంది నువ్వు అడిగే ప్రశ్న ఏమిటి నేనే దేహము అనే బేసిస్ మీద నువ్వు ప్రశ్న అడిగావు అటువంటి అయోగ్యమైన ప్రశ్నకి యోగ్యమైన సమాధానం నేను ఎందుకు చెప్పాలి అని చెప్పి ప్రశ్నకి నీ ప్రశ్నకి తగ్గట్లుగా నేను సమాధానం చెప్పాను ఆయన అంటే అప్పుడు భక్తులు ఇంకొక ఆయన లేచి ఓహో అలాగండి నాకు తెలియనే తెలియదు అంటే నేను దేహము కాదా కాదయా అంటే మీరు మరి వేదాంతం మీరు ఎంతకాలం నుంచి మీరు నాలుగేళ్ళ నుంచి ఉంటున్నాం వాడిని నువ్వు అని చెప్పిన తప్ప నేను దేహం కాదు నేను కర్తను కాదు భోక్తను కాదని చెప్పినవాడు కనపడలేదు అంటే మరి అదే దట్ ఈస్ ది ప్రాబ్లం కనుక ఈ దేహమును తెలుసుకునేవాడను ఇతి ఇతి అంటే క్షేత్రజ్ఞ సో దేహము దేహం ఏమిటి దీన్ని క్షేత్రం ఏవం అభిధీయ ఇలాగే అనాలి దాన్ని దేహాన్ని నేను అనుకోడు క్షేత్రం అనే అనాలి మరి నేను అన్నప్పుడు ఏమనాలి క్షేత్రజ్ఞ ఏవం అయినా క్షేత్రం ఇది అని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా నేను క్షేత్రమును తెలియవాడను అని చెప్పాలి తప్ప క్షేత్రంతో మరి ఏ విధమైనటువంటి సంబంధాన్ని మీరు భావన చేయనే రాదు ఎందుకని లేదు నీకు ఆ సంబంధము అత్య సంబంధము మీకు లేదు మీరు దేహము నుండి ఉన్నవారే కానీ దేహము మీరు కాదు మంచిది పూర్వవత్ క్షేత్రజ్ఞ ఇది ఏవమాహు అలా చెప్తున్నారు ఏమని నేను క్షేత్రజ్ఞుడును నేనంటే క్షేత్రజ్ఞుడమే క్షేత్రజ్ఞుడు అంటే నేను దేహము ఇగో ఇది దేహమును క్షేత్రము ఇది అనాలి దేహమును ఇది క్షేత్రము అని చేతనే మహాత్ములు చాలా కాషస్గా ఉంటారు దేహాంతో మమేకము కారు ఆ వివేకము పెరిగినప్పుడు నామంతో కూడా మమేకం కారు దేహం రూపము దానికి పేరు పెట్టుకుంటాం మనము నామంతో కూడా మమేకము కారు ఇప్పుడు ఒక ఆయన పేరు రామారావు అనుకోండి ఆయన దేహంతో వెర్రి మమకారం కలిగి ఉన్నాడనుకోండి రామారావు అని పిలిస్తే నన్నే పిలుస్తున్నాడని టక్కుమని వెనక్కి తలకాయ తిప్పుతాడు ఎందుకంటే దేహం అనేది రూపము రామారావు అనేది నామము ఆ రూపము ఆ నామము నేనే కాబట్టి రామారావు అనగానే ఆ రామారావు అనే పూర్తి కాసములకే తలకాయ తిప్పుతాడు అభిమానం అలా ఈ రామారావు ఏం చేశాడు వివేకాన్ని బాగా అభ్యాసం చేశాడు రోజు శ్రవణము మన్ననము నిధిధ్యాసనము చేసి వివేకాన్ని అభ్యాసం చేశాడు అభ్యాసం చేస్తే బాగా వివేకంలో బాగా నిలబడి ఉన్నాడు ఇది ఒక ఆయన దారిని ఆయన పోతున్నాడు హే రామారావు ఎవరో పిలిస్తే ఆయనకి తలకాయ చెప్పాలని అనిపించలేదు అలా వెళ్తున్నాడు మళ్ళీ రెండోసారి ఏమో రామారావు అని మళ్ళీ పిలిస్తే ఓహో బహుశా ఇది నన్ను పిలుస్తూ ఉండుంటారు అని వెనక్కి తిరిగి అయ్యా మీరు నన్నే పిలిచారా అని అడుగుతారు అంటే తన తరఫు నుంచి తాను రామారావు కాదు రామారావు అనే నామము కల దేహము కాదు తాను సాక్షి చైతన్యమే కానీ లోక వ్యవహారంలో లోకులు పేరు పెట్టి కదా కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం ఎక్కించితే అభిమానాన్ని తెచ్చిపెట్టుకుని వాళ్ళకి సమాధానం ఏమండి చెప్పండి ఏమిటి అని అడుగు అంతేగాని వాళ్ళతో ఏ నన్ను రామారావు అని తెలవక నువ్వు నేను దేహం కాదని అలా చెప్పడం కాబట్టి ఆ వివేకాన్ని బాగా అభ్యాసం చేసుకుంటూ ఉండాలి క్షేత్రజ్ఞుడు నువ్వు అని అలా చెప్తున్నారు నువ్వు క్షే ఇదే అని చెప్పట్లేదు నువ్వు క్షేత్రజ్ఞుడు అని చెప్తున్నారు ఎవళ్ళు చెప్పి ఎవరు కే ఎవరు ఎవరు చెప్తారు మీరు ఏదైనా మాల్కి మంచి రెడీమేడ్ షూట్లు అవి అనేటువంటి షాపులకు వెళ్ళారనుకోండి అక్కడ మీరు క్షేత్రజ్ఞుడు అయ్యా నువ్వు ఈ క్షేత్రము నువ్వు కాదని చెప్తారా అక్కడ చెప్పండి లేదా మీరు యజ్ఞశాలకి వెళ్ళారనుకోండి కొన్ని అక్కడ అక్కడా చెప్పడం అక్కడ దేహమే నువ్వు కర్తవి హోర్తవి నువ్వనే చెప్తాను తప్ప నీవు దేహము కాదు సుమా నువ్వు క్షేత్రజ్ఞుడు అని అక్కడా చెప్పడం పోనీ ఏదైనా ఉపాసకుడి దగ్గరికి వెళ్ళారనుకోండి ఉపాసకుడి దగ్గరికి వెళ్తే నువ్వు ఉపాసన చెయ్యి ఈ దేహాన్ని వదిలిపెట్టేసి నువ్వు స్వర్గంలో మరో దేహాన్ని పొందుతావు అంటాడు లేకపోతే ఇంకో ఉపాసకుడు అయితే నేను బొందితో స్వర్గాన్ని పంపిస్తానని కూడా లేకపోవడం బూందితో కైలాసం బూందితో స్వర్గం బుంది బూంది అంటే అర్థం ఏంటో తెలిసిన దేహము విన్నారా ఎప్పుడైనా బూంది అనే పదానికి ఉత్పత్తి ఏమిటో చెప్పండి బొంద పెట్టేది కనుక బొంది అనబడుదు అది ఉత్పత్మ బొందితో కైలాసం బొందీ బొంద పెట్టబడిదే తప్ప కైలాసానికి వెళ్ళదు స్వర్గానికి వెళ్ళదు క్షేత్రజ్ఞుడు స్వర్గానికి వెళ్తాడేమో పోని క్షేత్రం వెళ్ళదే వెళ్ళదు సరే బాగానే ఉన్నా మాత్రం మాకు తెలుసుకోండి మరి క్షేత్రజ్ఞుడు వెళ్తాడేమో అందుకోసమే చెప్తున్నారేమో క్షేత్రజ్ఞుడని నువ్వు అందుకోసం చెప్పట్లే ఇది కర్మశాస్త్రం కాదు ఇది క్షేత్రజ్ఞుడు వేరే ఉన్నాడు వాడు స్వర్గానికి వెళ్తాడు ఈ లోకానికి వెళ్తాడు ఆ లోకానికి వెళ్తాడు మళ్ళీ పుడతాడు అవన్నీ చెప్పడం కోసమే ఈ క్షేత్రజ్ఞ విచారం చేయట్లేదు మరి క్షేత్రజ్ఞ విచారం ఎందుకు చేస్తున్నాడు విల్ కమ్ టు దాట్ దానికంటే ముందు ఈ విధంగా క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే వివిక్తముగా చెప్పేది ఎవరు కే ఎవరు ఎవరు చెప్తున్నారు తద్విదహ తంటే ద్వితీయ ద్వితీయ విభక్తి తౌ క్షేత్ర క్షేత్రజ్ఞౌ విదంతి తౌ అంటే ద్వితీయా ద్వితీయ విభక్తి ద్వితీయ ద్వివచనం ఆ రెండింటిని రెండు అని కాదు ఆ రెండింటిని ఆ రెండింటిని అంటే ఏవవి క్షేత్రము క్షేత్రజ్ఞం రెండెక్కడున్నాయండి ఒక్కనే కదా నేను అదే మరి పొరపాటు ఒక్కడు కాదు రెండు ఉన్నాయి ఇవి ఏమిటా రెండు ఇది ఇది ఒకటి ఇంకొకటి దీన్ని ఇది అని తెలుసుకునేవాడు రెండోది రెండు ఉన్నాయి ఆ రెండింటిని వాటికి పేర్లు కూడా పెట్టుకున్నాం పేర్లు ఎందుకు పెట్టుకున్నాం ముద్దు పేర్లు పెట్టుకోలేదు ఆ వివేకానికి సపోర్టుగా పేర్లు పెట్టుకున్నాం ఇది క్షేత్రము అనేక కారణాల చేత దీనికి క్షేత్రము అనే ఒక నామధేయాన్ని పెట్టాల్సి వచ్చింది అది నేను క్షేత్రమును తెలియవాడు ఇంకా నాకు నేను ఇంకా వేరే పేరు పెట్టక్కర్లేదు చాలు నేనికి వేరే పేరు పెట్టక్కర్లేదు సర్వమును తెలిసి క్షేత్రజ్ఞులకు మీరు పేరేం పెడతారు తెలియవాడు అంటే చాలు ఇప్పుడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఆయన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అంటే సరిపడుతుంది దట్ ఇది ఇన్ఫ్ గుడ్ ఇనఫ్ ఇంకా వేరే ఆయన పేరేమిటండి ఇంకా పేరు ఎందుకండి ఆయన మ్యాథమాటిక్స్ ప్రొఫెసర్ దండం పెట్టు సరిపడుతుంది ఆ విధంగా నేనెవరు నేను క్షేత్రజ్ఞుడను కాదు రామారావు రామారావు కాదు మరి రామారావు ఏమిటి క్షేత్రము యొక్క నామము రామారావు నామము పేరు పెట్టిన పేరండి పెట్టుడు పేరు అంటారు పెట్టారు వీడు పెట్టుకోడు పేరు ఎవడు పేరు వాడు పెట్టుకోడు ఎవరో ఇతరులు పెడతారు వీడు పెద్దవాడైందరో తెలుగు చేతలు ఇంకా తెలివితేటలు అధికమైనప్పుడు ఇతరులు పెట్టిన పేరుని కాదని తనేమో పేరు పెట్టుకుని వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అదంతా ప్రాసెస్ కాబట్టి వాడికి ఎవరోలో పెట్టిన పేరు ఎవరోలో పెట్టిన పేరు ఉన్నప్పుడు పెట్టారా క్షేత్రానికి పెట్టారా క్షేత్రానికే పెడతారు క్షేత్రజ్ఞుడికి ఏం పెట్టరు క్షేత్రజ్ఞుడి కంటికి కనపడరు అలాంటి వాడు ఒకడు కూడా పేరు పెట్టిన వాళ్ళకి తెలియదు కాబట్టి రామారావు అన్నది లేకపోతే జాన్సన్ అన్నది క్షేత్రము యొక్క నామము క్షేత్రజ్ఞుడికి దానికి సంబంధం ఏం లేదు మరి క్షేత్రజ్ఞుడికి పేరు ఏముండదు క్షేత్రజ్ఞుడికి పేరు ఉండదు పేరు దేనికి ఉంటుంది పరిచ్ఛిన్నమైన దానికి ఉంటుంది లిమిటెడ్కి పేరు ఉంటుంది సపోజ్ క్షేత్రజ్ఞుడు అన్లిమిటెడ్ అనుకోండి ఏం పేరు పెడతాను అన్లిమిటెడ్కి పేరు ఉండదు ఉడికే సూచించే పదం అహతం క్షేత్రము తెలియవాడు సరిపడుతుంది అంటే ఇదేనా కాబట్టి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞతత్వములను రెండింటినీ ఎవళ్ళైతే రుగుదురో విదు ఎవళ్ళైతే తెలియుదురో వాళ్ళు చెప్తున్నారు ఇలాగా ఈ తేడాను తెలుసుకోమయ్యా రెండు ఉన్నాయి తెలుసుకో వివేకం వివేకం రెండు ఉంటాయి ఆ తేడాగా తెలుసుకుంటే దాని పేరే ఆ రెండింటినీ కలగా పొలమని చేసేస్తే మట్టిని పంచదారిని కలిపినట్టుగా కలగా పొలకం చేసేస్తే దాని పేరే అవివేకము అనే అజ్ఞానము అని కూడా అనొచ్చు వివేకము వలన దుఃఖ నివృత్తి సంసార విముక్తి కలుగుతాయి అజ్ఞానము వలన అంటే వివేక జ్ఞానము లేకుండాట వలన దుఃఖము అధికంగా అనుభవానికి వస్తుంది సంసారంలో మనిషి బుద్ధుడై ఉంటాడు మంచి శ్లోకం ఈ శ్లోకము గీతలో చాలా ప్రధానమైన శ్లోకాల్లో ఒకటి మహామంత్రము వంటిది క్షేత్రజ్ఞం చాపి విేత్రు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్తజ్ఞానం మతం మమ ఈ శ్లోకంలో మొదటి సగము మొదటి లైను అది గత గడచిన శ్లోకంలోని రెండు లైన్స్ తోటి కలిసి ఒక విషయం అవుతుంది రెండవ లైను ఆ విషయమును స్థుతిస్తుంది అది చాలా గొప్ప విషయము సుమా అని అది దాని వ్యవస్థ ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని రెండు చెప్పారు దీంట్లో ఇంకా క్షేత్రం గురించి వేరే చెప్పక్కడా క్షేత్రము దేహము ఆ పదంలోనే దానికి సంబంధించిన సమాచారం అంతా ఉండింది మనం చూశాము ఈ క్షేత్రజ్ఞుడు గురించి చెప్పాలి క్షేత్రమును తెలియవాడు ఆ క్షేత్రమును తెలుసుకుంటూ ఉండే ఆ ఎరుక అది క్షేత్రజ్ఞుడు అంటే ఉడికే డూ డు అంటాం మీరు డూ అనక్కర్లే క్షేత్రజ్ఞము అని కూడా అనొచ్చు క్షేత్రము క్షేత్రజ్ఞము అని కూడా అనొచ్చు ఇంకే తెలుగులో డుమువూలు ప్రథమావిభక్తి విన్నారా ఎప్పుడైనా డూమూవూలు ూను డూ మూవ్ ఊ ఏకవచనం లూ బహువచనం కాబట్టి లూ పనికి రాదు ఇక్కడ ఏకవచనం కదా డూ మూవ్ వూ సాధారణంగా ఊ స్త్రీలింగ శబ్దాలకి పెడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఊ వస్తుంది ఇంకా డూ మూ మింగిరండి సో క్షేత్రమూ అన్నప్పుడు మూ పెట్టాను క్షేత్ర డూ అన్నప్పుడు డూ పెట్టాను ఎలా పెట్టినా ఉంటాయి అంటే ఆ జడానికి మూ పెడతారు చేతనుడికి డూ పెడతారు ఒకప్పుడు డూ పెట్టడం వల్ల కొంత కన్ఫ్యూజింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు రామ అన్నారనుకోండి తెలుగులో ఏమంటారు రామము అని అంటారా రాముడు అని అంటారా రాముడు అంటారు ఎందుకని ఆయన ఓ మనిషి అయ్యా అంటే ఆయన అవతార పురుషుడు పెద్ద చాలా గొప్పవాడు ఆయన కొట్టుకుని మూ ఏమిటి డూ అనద్దా అని అంటారు కాబట్టి డూ పెట్టారు బాగుంది కృష్ణ అంటే కృష్ణము అంటారా కృష్ణుడు అంటారు కృష్ణ పటహ అన్నారు పటహ అంటే వస్త్రము కృష్ణ పటహ తెలుగులో చెప్పండి పటము కృష్ణము అనాలి పటము కృష్ణుడు అనుకోవడం కృష్ణ అంటే నల్లనేది అని అర్థం ఏమంటే కాబట్టి మూ ఎక్కడ పెడతారు మనిషి కానప్పుడు మూ పెడతారు మనిషి అయినట్లయితే ఈయన కృష్ణము అన్నారు ఈయన కృష్ణుడు అని పెడతారు ఈ డూ అన్నది ఒక వ్యక్తిని నిర్దేశించేప్పుడు పెడతారు ఇప్పుడు ప్రారంభం ఎక్కడొచ్చిందంటే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ డూను తీసుకొచ్చి క్షేత్రజ్ఞుడికి పెట్టారు పెట్టేప్పటికీ ఈ క్షేత్రజ్ఞుడు అనేవాడు ఒక ఫలానా వ్యక్తి అనే ఒక భ్రమ కలుగుతుంది ఆ భ్రమ నుంచి మీరు బయటపడాలి ఇప్పటికే మాట డూ అని అనుకున్నాం తప్ప అదే ఒక వ్యక్తి అనే అభిప్రాయము కాదు నేను క్షేత్రమును తెలియవాడను అంటే ఒక పర్సనాలిటీ దృష్టితో చెప్పలేదు పర్సనాలిటీ బిలాంగ్స్ టు ది బాడీ ఓన్లీ జ్ఞానము నుండి పర్సనాలిటీ ఏమీ ఉండదు పర్సనాలిటీకి అతీతంగా ఉంటుంది నిజానికి పర్సనాలిటీ ఈజ్ ది ఈగో అండ్ దట్ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది క్షేత్రం క్షేత్రంలో కలిసిపోతుంది నేను ఈ మీకు చాలా మనవి చేసి ఉన్నాను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కాబట్టి క్షేత్రజ్ఞుడు అని మాట వరుసకి అన్నప్పటికీ అది ఒక పెర్సన్ కాదు ఇప్పుడు ఈ ప్రకా ఈ పుస్తకాన్ని ప్రకాశింపజేస్తున్నది ఏది సంస్కృతంలో ఏమంటాము దీప అంటాము తెలుగులో ఏమంటాము అది ఒక మనిషి కాదుగా కాబట్టి దీపము అది దీపుడు అన్నారనుకోండి అక్కడ ఎవడో ఒక ఆయన ఉన్నాడనే అభిమా అభిప్రాయం కలుగుతుంది ఆ డూకు వచ్చిన పెద్ద డేంజర్ అది ఆ డేంజర్ నుంచి మీరు బయటపడాలి క్షేత్రజ్ఞుడు అని మనం అన్నప్పటికీ అది ఎలాంటి మాట అంటే ఆ దీపుడు ప్రకాశింపజేస్తున్నాడు అన్నట్లు అలాగంటిది దీపుడు అంటే అక్కడ ప్రకాశమునే ఒక తత్వం ఉన్నదా లేక ఒక పెద్ద ఆయన కూర్చుని ఒక తత్వమే గలదు ఆ వెలుగు ఉన్నది అలాగే క్షేత్రజ్ఞ అంటే క్షేత్రమునంతనూ తెలుసుకుంటూ ఉండే ఒక చైతన్యపు వెలుగు కానీ మాట వరుసకి క్షేత్రజ్ఞుడు అని మనం అంటూ ఉంటాము ఓకే ఆ విషయం తర్వాత ఇప్పుడు ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాము ఈ క్షేత్రజ్ఞుడు గురించి ఏదైనా చెప్పండి కొంచెం గురించి తెలిసింది దేహము క్షేత్రము నేను ఆ క్షేత్రమును తెలియచుండువాడను అంటే ఆ క్షేత్రము తెలుసుకుంటూ ఉండే ఆ ఎరుక ఆ తెలివి దాని గురించి చెప్పండి కొంచెం అది ఏమిటంటారు అంటే శ్రీకృష్ణుడు అంటున్నాడు అది నేనే అని తెలుసు